అస్సలం అయికు వరహ్మల వరకా అలహంల్లా సలాత వంలా రసూలి అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం నరక శిక్షలు నరక వాసులకు ఇవ్వబడే ఆహారం పానీయాలు దుస్తులు వీటన్నిటి వివరాలు మనం తెలుసుకున్నాము ఇక ఈరోజు మనం వారి గురించి ఎలాంటి పడక ఉంటుంది ఎలాంటి పరుపు అనేది పడుకోవడానికి వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాము అయితే నరకం అనేది విశ్రాంతి స్థలం కాదు కదా పడుకొని ఉండడానికి నరకం అనేది ఏదైనా ఆనందకరమైన ప్రదేశం కాదు అక్కడ మనిషి కొంతసేపటి గురించి ఏదైనా ఎంజాయ్మెంట్ చేసుకోవాలని అది శిక్షలతో కూడిన స్థలం అయినా అక్కడ ఇవ్వబడే తిండి పానీయం దుస్తులు ఇవన్నీ శిక్షలతో కూడి ఉంటాయి ఈ విధంగా వారి గురించి ఏ పరుపులైతే ఉంటాయో అవి కూడా శిక్షలతో కూడి ఉంటాయి సూరత్ ఆరాఫ్ ఆయత నంబర్ నలభై ఒక్కటిలో అల్లా తెలిపాడు లహుమిన్ జహన్న వారి యొక్క పరుపులు నరకమే నరకం మరియు వారు కప్పుకోవడానికి పైనుండి ఏ దుప్పట్లయితే వేసుకుంటారో అవి కూడా నరకానికి సంబంధించినవే నరకాగ్నికి సంబంధించినవే సూర్య అన్కబూత్ ఆయన యాభై ఐదులో అల్లా తెలిపాడు యోమయముల్ అజాబు మిన్ ఫౌకిహిం వీన్ తహ్తి అర్జులిహిం ఎప్పుడైతే శిక్ష వారి పైనుండి వారిని కప్పుకుంటుంది మరియు వారి పాదాల కింద కూడా వారికి శిక్ష అనేది ఉంటుంది వయ కూలు లూకుమాకుంతుం తామలూన్ మరియు అప్పుడు చెప్పేవాడు చెబుతాడు మీరు ఏ కర్మలు చేస్తూ ఉన్నారో దానికి ప్రతిఫలంగా ఈ శిక్షను మీరు అనుభవిస్తూ దాని రుచి చూస్తూ ఉండండి ఇక వారు ఆ నరకం నుండి పారిపోయి ఏ నీడ పొందాలి అని కోరుతారో ఆ నీడ కూడా నరకం యొక్క నీడ అందులో కూడా వారికి ఎలాంటి ప్రశాంతత అనేది సౌఖ్యం అనేది ఉండదు వారు నీడను చూసి ఆ నీడలోకి వచ్చినప్పుడు అక్కడ వారికి నరకం నుండి ఏదైతే పారి వచ్చారో నరకాగిని నుండి రక్షణ పొందాము అన్నట్లుగా వారికి అర్థమవుతుందో నీడలో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద నిపులు వచ్చి పడుతూ ఉంటాయి ఈ విధంగా పొగ వారిని కమ్ముకొని ఉంటుంది మరియు దుర్వాసన అనేది వారు భరించలేకపోతారు అలాంటి ఆ స్థితిలో నరకంలో నరకాగ్నిని భరిస్తూ ఏదైతే ఉన్నారో దానికంటే మరీ ఘోరమైన పరిస్థితి వారిది ఉంటుంది ఇంకా మహాశివులారా నరకంలో ఇన్ని కష్టాలు వారు భరిస్తూ ఉంటారు కానీ ఇంతటితో వారి యొక్క కష్టాలకు అంతమనేది ఉండదు నరకంలోనే ఇంకా ఎన్నో రకాల శిక్షలు ఉంటాయి కొందరిని బందీలుగా ఖైదు చేయడం జరుగుతుంది మరికొందరిని చాలా ఇరుకు ప్రదేశంలో వారిని వేయడం జరుగుతుంది ఎంతటి ఇరుకు ప్రదేశం అంటే వారు అక్కడ కదలడానికి కూడా అవకాశం ఉండదు వయిదా ఉల్కు మిన్హ మకాన దొయ్యిక ఎప్పుడైతే వారిని మరీ ఇరుకు ప్రదేశంలో వేయడం జరుగుతుందో ఫౌహునాలికబూరా దౌహునాలికబూరా అక్కడ వారు చావును కోరుతూ అరుస్తూ ఉంటారు అయితే వారికి సమాధానం ఇవ్వబడుతుంది ఏమిటి ఒక్క చావును ఎన్నో చావులను మీరు పిలిసినా కేకలు వేసినా ఏ ఒక్క చావు కూడా మీకు రాదు మీరు అసలు అక్కడ చనిపోనే చనిపోరు మరో రకమైన శిక్ష ఎలా ఉంటుందో సూర్య ఇబ్రాహీం ఆయత నంబర్ నలభై తెలపడం జరిగింది ఆ రోజు నీవు అపరాధులను చూస్తావో వారిని సంకెళ్ళలో బంధించబడి ఉంటుంది మరియు సూర్య ఇన్సాన్ ఆయత నంబర్ నాలుగులో ఉంది మేము అవిశ్వాసుల కొరకు సిద్ధపరిచి ఉన్నాము సంఖ్య మరియు మెడకు వేసే బంధకాలు ఇంకా భగభగ మండే నరకాగ్ని అల్లాహోక అబులహబ్ యొక్క భార్య ఆమె గురించి ప్రస్తావిస్తూ అల్లాహ ఏం చెప్పాడు ఫీ జీదిహాద్ ఆమె మెడలో బాగా పేరిన ఒక తాడు అనేది కూడా ఉంటుంది మరియు సూర్య హాకాలు ఇంతకుముందే మీరు విని ఉన్నారు అల్లాహోతాల ఎడమ చేతిలో ఎవరైతే తమ కర్మ పత్రాన్ని తీసుకుంటారో వారు ఎలా బాధపడుతూ అరుస్తారో ఆ తర్వాత వారిని ఎలా బంధించడం జరుగుతుందో తెలియజేస్తూ అని తెలిపాడు డెబ్బై డెబ్బై గజాల సంఖ్యలతో వారిని బంధించి వారిని నరకంలో వేయండి అని ఆదేశం ఇవ్వడం జరుగుతుంది ఇంకా మహాశివులారా మరో రకమైన శిక్ష కడ ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద ఇనుప గదములతో ఇనుప రాళ్లతో ఇనుప సలాఖులతో నరకవాసులను కొట్టడం జరుగుతుంది ఇనుప గదములు ఉంటాయి వాటితో వారిని కొట్టడం జరుగుతుంది సూర్యహజ్ ఆయన ఇరవై ఒకటిలో దీని ప్రస్తావన వచ్చి ఉంది మరియు అక్కడి శిక్షల్లో ఒక రకమైన శిక్ష వేడిలో మితిమీరి వేడి గల నీళ్లు వారిపై పోయడం జరుగుతుంది ఆ నీళ్లు వారి శరీరంపై పడిన వెంటనే తూలంతా కాలిపోతూ కాలిపోతూ లోపల కడుపులోని ప్రేగులు కూడా ముక్కలు ముక్కలవుతూ ఉంటాయి ఇంకా నరకంలో ఒక రకమైన శిక్ష మరి ఘోరంగా ఉంది చూడడానికి అంతం సమాప్తం అని ఏర్పడుతుంది కానీ అలా జరగదు ఒక హదీతుల ప్రవక్త సల్లల్లాహు అలీ విస్లం తెలిపారు ఎవరైతే మదీన వాసుల పట్ల చెడుగా చూస్తాడో చెడుగా ప్రవర్తిస్తాడో అల్లాహుతాల నరకంలో అతన్ని ఎలాంటి శిక్షకు గురి అంటే ఉప్పు నీళ్ళల్లో ఎలా కరిగిపోతుందో అతడు అలా నరకంలో కరిగిపోతూ ఉంటాడు ఇలాంటి శిక్ష అతనికి జరుగుతూనే ఉంటుంది ఇంకా మహాశివులారా అక్కడి శిక్షల్లో మరొక ఘోరమైన శిక్ష ఏమిటంటే ఎప్పుడెప్పుడు శిక్షించబడి తోలు కాలిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు మరొక కొత్త తోలు వారిపై వేడం జరుగుతుంది వారికి కొత్త తోలు పుట్టుకు వస్తుంది మళ్ళీ శిక్షించడం జరుగుతుంది తోలు కాలిపోతుంది మళ్ళీ కొత్తగా వారికి తోలు వస్తూ ఉంటుంది కుల్లమాజత్ జులూదు జులూదన్ రైర ఎప్పుడెప్పుడు వారి తోలు కాలిపోతుందో మేము కొత్త తోలు వారికి ఇస్తూ ఉంటాము మారుస్తూ ఉంటాము ఇలా ఎందుకు తోలు మార్చడం జరుగుతుంది వారు ఆ శిక్ష యొక్క రుచి సరి విధంగా చూడాలని మరి ఈ రోజుల్లో సైంటిఫిక్ పరంగా కూడా మనిషి యొక్క తోలులో కొన్ని కణాలున్నాయి అవి మనిషికి కలిగే బాధను గ్రహించగలుగుతాయి ఎప్పుడెప్పుడైతే అవి కాలిపోతూ ఉంటాయో వాటిని మారుచడం జరుగుతూ ఉంటుంది ఇంకా సోదరులారా నరకంలో వారిని ఎలా పడవేయడం జరుగుతుందో దాని ప్రస్తావన కూడా వచ్చి ఉంది మహాశయులారా తల క్రిందులుగా చేసి అవమానకరంగా వారిని నరకంలో వేయడం జరుగుతుంది వారిని ముఖ క్రిందులుగా చేసి నరకం వైపునకు లాగుతూ ఉండడం జరుగుతుంది మరికొందరికి శిక్ష అక్కడ ఎలా ఉంటుంది బహుశా కొన్ని మనం చూసి ఉంటాము నూనె తీయడానికి ఎద్దు కానీ గాడిద కానీ గుండ్రంగా తింపుతూ ఉండడం జరుగుతుంది అటు ఇటు చూసి అది తన పని వదలకూడదు అని కొన్ని సందర్భాల్లో దాని ముఖం మొత్తం కప్పి ఉంచడం కూడా జరుగుతుంది కేవలం ఒక విషయం అర్థం కావడానికి ఈ మన గ్రామాల్లో జరిగే ఒక విషయం ఉదాహరణగా చెప్పాను కానీ నవదుబిల్లా నరకంలో ఉండే నరక శిక్షల పోలిక కాదు ఇది విషయం ఏంటంటే నరకంలో కొందరికి శిక్ష ఈ విధంగా జరుగుతుంది ప్రళయ దినాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి నరకంలో వేయడం జరుగుతుంది నరకంలో అతను పడిన తర్వాత అతని పేగులన్నీ బయటికి వచ్చి ఉంటాయి కడుపు చాలాగా పెద్దగా అతడు లేచి నిలబడాలనుకుంటాడు కానీ నిలబడలేడు తిరుగుతాడు ఇలా ఆ గాడిద లేదా ఎద్దు తిరిగే విధంగా అలాగే అతనికి శిక్ష ఇవ్వడం జరుగుతుంది ప్రజలు అతన్ని చూసి నీవు మంచిని గురించి ఆదేశిస్తూ ఉండేవానివి చెడు నుండి ఆపుతూ ఉండేవానివి నీవు ఇలాంటి శిక్షకు ఎందుకు గురయ్యావు అని అంటే కుంతుకు బిల్ ఆతి అన్ మున్కరి ఏ మంచిని గురించి మీకు ఆదేశిస్తూ ఉండేవాణినో అది నేను పాటించేవాడిని కాదు ఏ చెడు నుండి మిమ్మల్ని వారిస్తూ ఉండేవాడినో ఆ చెడు నేను చేసేవాడిని అందుకే ఇలాంటి శిక్ష జరుగుతుంది అని అంటాడు అల్లా ఈ విధంగా మనకు చెప్పే బోధనలను స్వయంగా ఆచరించే భాగ్యం కలిగించుగాక ఏ విషయాల నుండి మనం వారిస్తున్నామో వాటి నుండి స్వయంగా మనం ముందు దూరంగా ఉండే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక నరకంలోని శిక్షల్లో ఒక రకమైన శిక్ష ఏమిటంటే ఆ శిక్షలను భరించలేక వారు పెడబొబ్బులు పెడతారు ఏడుస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు కానీ ఎక్కడి నుండి ఏ సహాయం అందదు ఎవరు వారి యొక్క ఎడుపబ్బులను వినేవారు ఉండరు హత్తా ఇద అహద్న ముతరఫీ హింబిల్ అదాబ్ ఇద వారిలోని శరివంతులను ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్న వారిని మేము శిక్షలో పట్టుకున్నప్పుడు వారు సహాయాని గురించై అరుస్తూ ఉంటారు లాతజ్ అరులి వారికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది మీరు ఈరోజు ఎలాంటి సహాయానికై మీరు కేకలు వేయకండి ఇన్నకు మిన్న లాతుం సరూన్ ఈరోజు మా వైపు నుండి మీకు ఎలాంటి సహాయం అందదు నరకంలో ఒక రకమైన శిక్ష మనిషి నరకాగ్నిలో ఉండి ఉండి నీళ్లు త్రాగడానికి అని పక్కన వస్తాడు వేడి వేడి నీళ్ళు వేడిలో మితిమీరిన నీళ్ళు అటు అది త్రాగలేడు ఇటు దీనిని భరించలేడు ఈ విధంగా ఇటుండి అటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు అంతేకాదు నరకంలో నరకంలో ఇవ్వబడే శిక్షల్లో అక్కడ కూడా భయంకరమైన పాములు మరియు తేళ్ళు ఉంటాయి నరక వాసులకు అవి వాతలు పెడుతూ ఉంటాయి కుడుతూ ఉంటాయి ముసరద్ అహ్మద్ మరియు సయ హెబ్బాన్లోని ఉల్లేఖనం షేఖల్బానీ రహమహుల్లా సహీహాలో ప్రస్తావించారు నరకంలో పెద్ద పెద్ద పాములుంటాయి ఒక్కొక్క పాము బుహ్ ఉంటే చాలా పెద్ద ఎత్తుగా ఉండే ఒంటె అలాంటి ఒంటెల మాదిరిగా పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఒక్కసారి అది కాటు వేసిందంటే నలభై సంవత్సరాల వరకు దాని బాధను మనిషి భరిస్తూనే ఉంటాడు మరియు నరకంలో मा एग् उ कंर गाड़ी रूप में अंत तेल्लू उ तेलुवा विषम एंत भयंकर उठुदेकसारे का वेस्ते दादी विषम दाख बा संवस भरी उसी उ ఇంకా సోదరులారా సోదరి మనులారా నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష పెద్ద పెద్ద పర్వతాల మీద ఎక్కడానికి బలవంతం చేయబడుతుంది ఇది కూడా ఒక రకమైన వారికి శిక్ష ఉంటుంది దానిని వారు ఎక్కలేరు పడుతూ ఉంటారు మళ్ళీ ఎక్కడం జరుగుతుంది సౌరు హి కుహుదా అల్లా తిరస్కరించి కురాన్ గ్రంథాన్ని ఓ మనిషి లాంటి మాటలే కదా ఇందులో ఉన్నవి అన్నటువంటి చేసే వారి గురించి ఇలాంటి శిక్షలు కూడా జరుగుతాయి నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష నరకంలో ఉన్న వ్యక్తి ఏ శ్వాస పీలుస్తాడో మళ్ళీ వదులుతాడో పీల్చుకునే వదులుకునే ప్రతి ఒక్క శ్వాసకు మహాభయంకరమైన ధ్వని చప్పుడు అనేది ఉంటుంది అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లాహు అలైస్లం తెలిపారు ఈ మస్జిద్లో లక్ష లక్షకు పైగా మంది ఉన్నారంటే వీరి మధ్యలో కేవలం ఒకే ఒక వ్యక్తి నరకవాసుల్లోని వ్యక్తి ఉండి అతను శ్వాస తీసుకుంటే అతని శ్వాస ఏదైతే అతను బయటికి వదిలాడో దాని వల్ల ఈ లక్ష లక్షకు పైగా ఉన్న వారందరూ కాలిపోతారు చనిపోతారు నరక వాసులకు ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష వారి ముఖాన్ని మరీ అందవికారంగా చేసి భయంకరమైనవిగా కూడా చేయబడతాయి హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం వారి ఆదర్ విషయంలో ఇలాంటి ప్రస్తావన ఒక సయ్య హీతలో వచ్చి ఉంది అయితే మహాశివులారా ఇంతటి ఘోరమైన శిక్షలు వారు అనుభవిస్తున్నప్పుడు వారికి అక్కడ చావు వస్తుందనా వారి యొక్క శిక్షల్లో ఏదైనా తగ్గింపు జరుగుతుంది వారికి ఏదైనా సహాయం దొరుకుతుందా ఇవన్నీ ఏమాత్రం అవకాశం లేదు ఇవన్నీ కూడా అసంభవం ఫలాయుహఫు మినాదాబిహా అని ఎన్నో సందర్భాల్లో కొరాల్లో చెప్పడం జరిగింది వారి యొక్క శిక్షల్లో ఎలాంటి తగ్గింపు జరగదు మరియు మీకు ఎలాంటి సహాయం అందించేవాడు కూడా అక్కడ ఎవరు ఉండడు మరియు వారికి చావు వస్తుందాయములాయ అక్కడ చావు రాదు హాయిగా బ్రతికినట్లు కూడా ఉండదు గమనించండి ఈ అలోకంలో ఎంత పెద్ద శిక్ష జరిగినా కనీసం చచ్చిపోదాము అని భావిస్తాడు మనిషి చనిపోతాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఏదో జరుగుద్ది కానీ అక్కడ నరకంలో చావు కూడా రాదు నరకవాసులు అందరూ నరకంలో స్వర్గవాసులు అందరూ స్వర్గంలో వెళ్ళిన తర్వాత స్వయంగా చావును అల్లాహుతాల ఒక పొట్టెలు రూపంలో తీసుకొస్తాడు వారందరూ దానిని గుర్తుపడతారు ఇది చావు అని ఒప్పుకుంటారు అల్లాహుతాల ఆ చావుకే చావు ఇచ్చేస్తాడు ఇక ఆ తర్వాత ఎవరికి ఏ చావు అనేది ఉండదు అయితే నరకం నుండి ఏదైనా పారిపోవడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అది కూడా ఉండదు కుల్లమా అరాదు అయ్యహు జుమినహా ఓ ఫీహా ఎప్పుడెప్పుడు వారు బయటికి వెళ్ళాలని వమాహం బిహారీజీన మీనన్న వారు నరకం నుండి బయటికి వెళ్ళడానికి ఏ అవకాశము లేదు అని కూడా అల్లా స్పష్టంగా తెలియజేశాడు మహాశివులారా సమయం సమాప్తం కానుంది ఇక్కడ ఒక హది తప్పకుండా మీరు వినండి వాటిపై శ్రద్ధ వహించండి అవకాశం అలా ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అల్లా ఈ భాగ్యం నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక ప్రళయ దినానా الله تعالى وقتيني حاجانو پر استعادو اتنى تو پرشنی استعادو علم اجعل لك صمعا و بصرا و مالا و ولدا نينو نیکو چولو کنلو دبو دھنم سنتانم ایوان نی پرسادن چا لیدا آمانی جان تارو اونو والله اننی نیوے پرسادن چاوو اندولو یماتر ما نمانم لیدو وَسَخَّرْتُ لَكَ الْأَنْعَامَ وَالْحَرْث وَتَرَكْتُكَ تَرْأَسُ وَت నీకు పంటలు పొలాలు జంతువులు ఇంకా ఎన్నో రకాల వరాలు ప్రసాదించాను వాటన్నిటిపై నీవు అధికారం కలిగి ఉన్నావు వాటన్నిటితో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీ జీవితం గడిపావు అవునా అతను అవును అల్లా అయితే ఈరోజు వచ్చి నన్ను నీవు కలుసుకుంటావు అన్నటువంటి నమ్మకం నీకు ఉండేనా ఇహలోకంలో అని అడుగుతాడు అవతనంటాడు లా ఓ అల్లా చనిపోయేది ఉంది నీవు మళ్ళీ నన్ను లేపుతావు నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నటువంటి నమ్మకం నాకు లేకుండినది అప్పుడు అంటాడు అల్లా అలియో మన్సాకమా నీతని ఇహలోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావు ఇక ఈరోజు కూడా నేను నిన్ను మర్చిపోతాను అంటే ఏమిటి భావం అల్లా యొక్క కరుణ కటాక్షాల్లో స్వర్గం అక్కడి యొక్క వరాలు ఏమీ కూడా అతనికి లభించవు నరకంలోనే ఉండవలసి వస్తుంది గమనించారా సోదరులారా ఈహలోకంలోని వరాలన్నీ కూడా మనకు ఏ లాభాన్ని తీసుకొచ్చాయి ఒకవేళ మనం అల్లాను తిరస్కరిస్తే అల్లా చెప్పినట్లుగా అల్లా యొక్క ఆదేశం మేరకు మన జీవితం గడపకుంటే అందుగురించి అల్లాతో అల్లాను విశ్వసించి ప్రవక్తల్ని విశ్వసించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం బాటను అనుసరించి జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ పరలోక దినాన్ని విశ్వసించాలి అల్లాహతాళ మనందరికీ కూడా అన్ని రకాల రక శిక్షణల నుండి రక్షణ పొందే భాగ్యం కలిగించుగాక అస్సలం వైకమ్ వరమతుల వరకాతూ